పరిషుధ్ర ప్రేమల దేవ కృపణ తండ్రి సేవా యేసు ప్రభ నీక లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హళలియ రజ పరిషుద్రవకు సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకే వందన ప్రభ దేవ రక్షించుకున్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత హళలియ రజ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ హళలియ రజ నీకే స్తోన్న తండ్రి సేవా యసు ప్రభ మీరు మామూలు ప్రభా దివాల ప్రభ దాచి కాపడిన గొప్ప దేవ నీకు వందనాల తండ్రి దేవాయసు ప్రభా మాకు మరి యొక్క దినం ఇచ్చిన ప్రభా నీ యొక్క సన్నిధిలో గడపడానికి తండ్రి మరి ఇచ్చిన అవకాశం బట్టి నీకుల కలిపి ప్రభా దేవాయప్రభ మా ప్రతి పాపాన్ని శాపాన్ని ఏసుకురాక్తం చేత కడిగి వండి ప్రభావ దేవాయస్రభ మేము నూతన జీవితంలో ఎంటర్ కావాలా ప్రభా దిన కాబట్టి ప్రభ యొక్క పరిశుధత్వం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి నీ యొక్క పరిశుధత్వం చేత మాకు నడిపింపు అనుగ్రహించండి దేవాయసు ప్రభావ మరి నీ యొక్క సన్నిధిలో మేము కేటాయించాలా ఎవ్రీడే నీ యొక్క ప్రజెన్స్ మేము ఉండాలా ప్రభా మలి దివాలత్ ప్రభా నీ సన్నిధిలో మేము మూర పెట్టే బిడ్డలుగా మేము తయారు కావాలా మమ్మల్ని అట్లా నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి దేవ మేము ఆత్మీయంగా అంచల సహాయపడండి తండ్రి దేవ మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను గదించి కొట్టివేయండి ఆత్మీయమైన మేము ఇంటర్ కావాలా ఆత్మీయమైన జీవితాన్ని మేము చూడాలా కాబట్టి ప్రభ మేము పైన వాటిని వెతికేలాగా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి దేవాయతి ప్రభా ప్రతి రోజు కూడా ప్రభా నీ సన్నిధిలో మేము గడపాలా ఉన్న సమయంలో ప్రభా నిన్నుతించి ఆనందించే బిడ్డలుగా మేము తయారు కావాలండి మరి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ఇంకా ఎంతమంది అయితే మరి నందరినీ కూడా ప్రభా నువ్వు గాలి మెచ్చుకుని నీ సన్నదిలో కేటాయించడానికి ప్రభావ ఇంకా రాని పరిస్థితులు ఉన్న కూడా ప్రభా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవా నీకే స్తోత్రం నీకే ఉందాలి తండ్రి దేవాయత్ ప్రభా మరి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరు మహిమ పొందన్న అయినా దేవాయత్ప్రభా మరి ఆది అంతం మీరే తోడైంది ప్రభా మరి ఈ యొక్క పశు దత్తి నడిపింపు దయచేయమని ఏజుకృష్ణ నామంలో ప్రార్థిష్టం తండ్రి స్థుతి సింహాసనా సీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్థుతి సిం హాసనా సీనుడా నా ఆరాధనకు పాత్రుడా నా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ నివేగా నా దైవము యుగ పాడేదన్ స్తి సింహాసనాసీనుడ నా ఆరాధన కు పాత్రుడా నా వేదనలు నా శోధనలు లోకుల సాయం వ్యర్థమని తలచి నా వేదనలు నా శోధనలు లోకుల సాయం వ్యర్థమని తలచి నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా నా ఏసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా ఏసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా స్థుతి సింహాసనాశీనుడా నా ఆరాధనక పాత్రుడా స్తుతి స్తుసనాసీనుడా నా ఆరాధనక పాత్రుడా నీ సేవలోనే తరించాలని నీధరికీ ఆత్మలను నడిపించాలని నీ సేవలోనే తరించాలని నీధరికి ఆత్మలను నడిపించాలని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే మీ సముఖములో నిలిచానయ్యా య్యా నిశక్తితో నింపుమయ్యా నీ సముఖములో నిలిచానయ్యా ఏసయ్యా నిశక్తితో నింపుమయ్యా స్థుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్థుతి సింహాసనాశీనుడా నా తనకు పాత్రుడా నాశయముతో నా కోరికతో నా నాశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడు చుంటిని నీ కోస్తమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా ఏసయ్యా నీ మహిమతో నింపుమయ్యా నీ వెలుగులో నిల్లిచానయ్యా య్యా నీ మహిమతో స్తుతి స్థుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్తుతి స్థుతి సింహాసనాసీనుడా ఆరాధనకు పాత్రుడా నీ వేగా నా దైవము యుగ యుగాలకు నే పాడేదన్ ని వేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదన్ స్తు సింహాసనాసీనుడా నా ఆరాధనక పాత్రుడా స్తుతి స్తుసన సీనుడా నా ఆరాధనక పాత్రలనే కడగనా ఏసు పాదాడనా పాదాలనే కడగనా ఏసు పాదాలనే కడగనా కన్నీటితో కడిగి పన్నీరు పూయనా కన్నీటితో కడిగి పన్నీరు పూయనా మమ్మీలు స్వామికి నా జీవానాథునికి మమ్మీలు స్వామికి నా జీవానాథునికి పాదాలని కడగనా ఏసు పాదాలనే కడగనా పాదాలనే కడగనా ఏసు పాదాలనే కడగనా నా పాపాన్ని మోసేందుకు ప్ర నా కొరకై శిలవలా మరణించేను నా పారాన్ని మోసేందుకు ప్ర నా కొరకై సిలువలో మరణించేను నరులను రక్షించి ధరిచేచెను ఆ నరులా రక్షించి ధరిచేచెను నూతాన జీవితము నాకి చెను నూతాన ఏసు పాదాలని కడగనా పాదాలని కడగనా ఏసు పాదాలని కడగనా పాపాల సుడిగాలి పాలై తిని కడుకు చాపాలు సముద్రలో పడిపోతీని పాపాల సుడిగాలి పాలైతిని కడకు శాపాలు ముద్రలో పడిపో నరకాజ్ నుండినను రక్షించేను అలా నరకా నుండి నన్ను రక్షించేను పరలోక సుఖ జీవము నాకీచేను పరలోక సుఖ జీవము నాకీచేను పాదాలని కడగనా దాలనే కడగనా పాదాలనే కడగనా ఏసు పాదాలనే కడగనా కన్నీటితో కడిగి పన్నీరు పూయన కన్నీటితో కడిగి పన్నీరు పూయన మమ్మీలు స్వామికి నా జీవనాధునికి మమ్మీలు స్వామికి నా జీవనాధునికి పాదాలనే కడగనాదాలనే కడగనా పాదాలనే కడగనా చిన్న ప్రార్థన చేసుకుందా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియాపారతీ ఈ యొక్క సమయ సందర్భంను బట్టి నన్ను ఆశీర్వదించి నాకు వాక్యోపదేశం అనుసరించుటకు మరియు అదేవిధంగా నాతో సహోదరి సహోదరులకు మన యొక్క సంగమనకు మరియు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి గురించి యోగక్షేమంలో కొరకై పరిశుద్ధంగా జీవింపగల దేవుడిని నాయన ప్రతి మీద కనుచూపి మేర నువ్వు కాపాడేటువంటి కుడి ఉన్నటువంటి ప్రార్థనలు ఏకీభవించినటువంటి వారికి మరి ఏకీభవించలేనటువంటి వారికి కూడా ప్రత్యేక ప్రార్థనలతో నా యొక్క వాక్యోపదేశమును నేను ప్రారంభించబోతున్న దయతో మీరు నన్ను ఆశీర్వదించి మీ యొక్క అమూల్యమైనటువంటి విలోగలటువంటి వాక్యములను ఇతరులకును తెలుసుకొని మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని అనుసరించుటకు మీ యొక్క పరిశుద్ధాత్మను చేరుటకు మీ యొక్క పరిశుద్ధి జీవం జీవమును అనుభవించుటకును జీవితంలో ఎలాంటి శోధనలు అపషేకరణములు మరియు మరియు మూర్ఖపు చేష్టలను కూడా తప్పించుకున్నటువంటి విధముగా మమ్మల్ని ఏకీభవించి మీ యొక్క బాటలను నడిపింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హలో హలో హలో వినిపిస్తుంది బ్రదర్ వినిపిస్తుందండి వినిపిస్తుంది క్లారిటీ ఉంది ఓకే సామెతల గ్రంథములో సామెతలు మొదటి అధ్యాయము ఏడవ వచనమును ఏడవ వచనము నుంచి చదువుకుందాము ఏడవచనం నుంచి పన్నెండవ వచనము వరకు యహవాయాందు భయభక్తులు కలియునుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకుము అవిని తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు హారములయ్యుండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము యుద్ధి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగియుందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుంది సమాధిలోనికి దిగువారు మృంగమడినట్లు వారు పూర్ణ బలంతోనుండగా మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము చదవబడినటువంటి వాక్యము దేవుడిన ఆత్మ మీద దీవించిన గాక దేవుడు ఈ యొక్క సామెతల గ్రంథంలో సెలవిచ్చినటువంటి వాక్యము నాకు అతి అతి ముఖ్యముగా తెలివికి మూలముగా నాకు మనకును మన పితరులకును మరియు ప్రతి ఒక్కరి గురించి కూడా సామెతల గ్రంథంలో మన యొక్క జీవన విధానం నడుచుకున్నటకు మనకు ఎదుటగా దేవుని ద్వారా తల్లిదండ్రులను మనకు జీవ మార్గంను చూపించినటువంటి యహోవా ఏమంటున్నాడు నా కుమారుడా యహోవ ఎందు భయభక్తులు కలిగి తెలివికి మూలము తల్లిదండ్రులైనను నేనైనను నా నా తర్వాతి వారైనను ఇక ముందుట ముందుకును పిరమటను ప్రతి ఒక్కరికి దేశంలో సృష్టి సృష్టికర్తయ్యగు దేవుడు ఏమంటున్నాడంటే యహోయందు భయభక్తులు కలిగి ఉండట తెలుగు మూలము యహోయన్ను మనం చూచుట ఎంత పవిత్రతను కనుగొందమో అంతవరకు కూడా యహోను మనం కనుగొనలేవు అది జీవ మార్గముగా మన తల్లిదండ్రులకు నేర్పినటువంటి మనకు యహోయందు భయభక్తులు కలిగి అని మన తల్లిదండ్రులే చెప్తున్నారు ఏమంటున్నారు ఏహో యందు భయభక్తులు కలిగుట భయము భక్తి శ్రద్ధ జ్ఞానము ఇవన్నీ కూడా ఏహోయందు భయభక్తులు కలిగి తెలివికి మూలము పిల్లలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ప్రతి ఒక్కరి కూడా భయభక్తులు ఏహో చెప్పినటువంటి మాక్యలు జీవపు మాటలు జీవపు ఊటలు జీవన విధానమును నేరుగుటకు మనం జీవన విధానంలో ఒక సంతోషములతో జీవించుటకును నీ యొక్క కుటుంబమును ఇతర యొక్క కుటుంబాలను కూడా ఏమంటుండే నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు దేవుడు మనకు యహోయందు భయభక్తులతోటి ఒక మాట ఏమంటుండే నా కుమారుడా దేవుడు నా కుమారుని తోటి పోల్చుకుంటూ నీ తండ్రిని ఉపదేశమును ఆలకింపము నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము దేవుడు కూడా మనకు ఇదే విధంగా సెలవిచ్చుతున్నాడు ఏమని నీ తండ్రి నీ తల్లి యొక్క మాట నుంచి త్రోసివేయకము అవి నీ కంఠములకు హారములయ్యుండను మనం ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైనది ఏంటంటే జీవం తర్వాత కనుచూపు ఈ కనుచూపు లేని వాళ్ళు చనిపోయిన దాంతో సమానంగా ఫీల్ అవుతారు నేను నేను కొన్ని కొన్ని సందర్భంలో కళ్ళు మూసుకొని పరిశీలించి పరిశోధన పరిశోధన విధంగా నేను ఆవాహన చేసుకుంటుంటే ఏమవుతుందంటే ఈ ఏం శూన్యం కనిపిస్తలేదు ఇంతసేపు చూసి చూసి ఏ విధంగా ఉన్నాను నాకు తెలుస్తలేదు మన యొక్క జన్మం కూడా పుట్టినప్పుడు కూడా మనకు కళ్ళు కొన్ని గంటల వరకు తెరవబడవు అంత ఆ స్థాయి నుంచి కనులు తెరవబడును అంటే జీవితంలో మన యొక్క అలవాట్లను తల్లిదండ్రులు యొక్క బోధనను జాగ్రత్తలను ముందు జాగ్రత్తలకు అంటే జరగబోయేటువంటి దినంలో ఏ విధంగా మంచి పేరు ప్రఖ్యాతలతో ఇతరులతోటి మెప్పు కోసం ఇతరులను మంచి అలవాట్లు మంచి గుణగణాలు కలిగి వ్యక్తులు వ్యక్తురాళ్ళు ఎవరైనా సరే ఇవన్నీ కూడా కనులు తెరిచి మనం ఆయన యొక్క జీవన విధానంలో మన యొక్క క్రియలను బట్టి మన జీవన విధానం నడుస్తుంది అది ప్రాక్టికల్ గా ఏంటంటే నాకు తెలిసి కన్ను తెరిచినప్పుడు మనము ఎవరెవరు ఏ విధంగా ఏ విధంగా ఉన్నాము ఎట్లా అనేది తెలిసిపోతుంది కనులు మూసినప్పుడు మనకేం తెలియలేకపోతుంది అందుకోసమే మనం ప్రార్థించినప్పుడు ఏంటంటే మనం దేవుణ్ణి ఆరాధించున్నప్పుడు కనులు మూసుకొని పూర్ణ హృదయంతో నువ్వు ఏ స్థితిలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నీకు ప్రార్థనలో నీకు సమాధానం దొరుకుతుంది అదేవిధముగా ఆ యొక్క సమాధానము నీ జీ జీవన విధానానికి మొదటి బాటగా తయారవుతుంది మొదటి అడుగుగా తయారవుతుంది నీ కంఠంలో హారమునై ఎండును కొంతమంది పుట్టుకతోటి కనులు లేకుండా కూడా పుడతారు పాపం వాళ్ళకు ఆ తల్లి తండ్రికి కూడా తెలియలేకపోతుంది ఆ సమయంలో తల్లి తండ్రులు ఎంత బాధపడతారో ఆ వేదన వాళ్ళకే తెలుసు కనులండి మనం ఏ విధంగా చూస్తూ ఏ విధంగా ఆనందిస్తున్నాం ఆనందంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితులను ఈ సాతాన శోధనలో ఈ జీవన విధానంలో మనము గుర్తెరగాక చేయవలసినటువంటి పనులు చేయక చేయరానివి చేసి అని అవి మనకు తెలియకనే మనము కనులుండి కూడా మనము కొన్ని కొన్ని తప్పుడు మార్గంలో ఈ లోక దృష్టిలో జరిగిపోతుంటున్నాయి అందులో భాగంగా కనులున్నప్పుడు తల్లిదండ్రులను చూస్తాం ఎంతో ఆనందంగా ఉంటాం అయితే పుట్టుకతోనే కనులు లేని వాళ్ళు వాళ్ళు ఎవరిని చూడలేరు బహుశా అది దేవుని సిద్ధమయ్యే అది దేవుని ఎద్దనే సమాధానం దొరుకుతుంది అటువంటి దేవుడు కనులు తెరిపించినటువంటి దేవుడు గొప్ప దేవుడు కనులే కాకుండా సమాధిలో నుంచి లేవబడినటువంటి వ్యక్తులు లాజర్ గారు ఆ విధంగా దేవుడు చెప్పినటువంటి మాటలు వినినట్టయితే ఏమంటున్నాడు నీ తల్లిదండ్రులు చెప్పిన బోధన త్రోసివేయకము అని చెప్పేసి మనకు నా దృష్టి ఈ యొక్క సామెతల గ్రంథంలో యుక్త వయసులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా సామతల గ్రంథం అనేది చాలా జీవ మార్గంకు మొదటి మొట్టమొదటి అడుగు ఇందులోనే దొరుకుతుంది మనకు ఆ తర్వాత ఏమంటున్నాడు నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము కొంతమంది పాపులు అనగా విరోధులు మానవ జీవితానికి విరోధంగా ప్రవర్తించే ప్రవర్తించు చూ జీవించేటువంటి కొంతమంది ఎవరైనా కావచ్చు అందులో పాపులు ఏదన చెడు పనులు చేరాల చేయరానటువంటి పనులు అవి ఏ విధంగా ఉంటాయంటే చేసేటువంటి విధంగా ప్రేరేపిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆదాము ఆవాలని చెప్పేసి పండు తినకూడదు చెప్పేసి మనకు ఒక అందంగా సుందరంగా ఉన్నటువంటి ఒక పండును యాపిల్ పండును చాలా రుచికరంగా ఉంటుంది చూడటానికి ఆకర్షించే విధంగా ఆనందంగా తినాలి అనిపించే అటువంటి విధంగా ఉంటుంది అటువంటి ఆకర్షించేటువంటి ఆ పొగడ్తలు కానీ లేకపోతే ఇంకరేజ్ బెంజ్ చేసుకుంటూ అతన్ని ఏమేమో ఒప్పుకుంటా ఏదేదో పొగడ్తలు చేసుకుంటా ప్రేరేపించుకుంటా ప్రేరేపించుకుంటా ఏం చేస్తారు చిన్నగా లొంగ తీసుకోవటం కోసం ఆ విధంగా ఏలాంటి కార్యక్రమాలు అయినా అందంగా తయారుగా అవటము కానీ లేకపోతే జోకులు వేయటము నవ్వటము అతన్ని లోబరుచుకునే విధంగా అది తీర్చిదిద్దటం అనేది ఒక సైతానం మొదటి లక్ష్యం అవి ఏమంటుండ్రు అవి నీకు తెలుసు అందుకోసమే అది మనకెప్పుడు ఏది తెలియదు ఏమని పాపులు ప్రేరేపింపగా ఒప్పకము అని దేవుడు చెప్పేంత వరకు మనకేం తెలియదు కాబట్టి చెప్పినాకనైనా కానీ మనం వినోగాలి కాదు ఏమని పాపులు ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటకై పొంచి నిర్దోషి అయినను యొక్కని పట్టుకున్నటకు దాగిందు ఈ యొక్క చేసిందే కాగా చేయలేదు నేను కాదు లేదా ఇంకా తప్పుడు అలవాట్లకు తప్పుడు బంధనలకు ఒక తప్పుకు ఇంకా నాలుగు నా ఇంకా నాలుగు తప్పులు అంటించటం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం తప్పించుకున్నాక ఆ ఎంత ఇదే లే ఇంకేమైతే లే మరొకటి చేయటానికి అది ప్రేరేపించిన విధంగా దారి తీస్తుంది తప్పును తప్పించినప్పుడు ఏమవుతుందంటే అది సింపుల్ అయిపోతుందా ఇదే కరెక్ట్ కావచ్చు అనేటువంటి వాళ్ళ దృష్టిలో పడి రెండో తప్పు కూడా వాళ్ళకి తప్పుని తప్ప తెలియదు వాళ్ళకు జనరల్ గా తప్పంటే చెప్తే వినకపోవడము ఇంట్లో తల్లిదండ్రులు కానీ జర అనుభవం పెద్దలు కానీ ఇంకెవరైనా దేవుని మాటలు కానీ దేవుని యొక్క జీవ మార్గము కానీ ఇంకే విధమైనటువంటి మనకు మనం క్షేమం కోరి విరుద్ధంగా జరిగేటువంటి పనులు ఇవ్వైనా కానీ చప్పుడు మాటలు దేవుడే మనకు ముందు హెచ్చరించిందంట అది మన తల్లిదండ్రుల ద్వారా మనకు వ్యక్తపరిచండి తర్వాత పదకొండవ అధ్యాయం పదకొండవ వచనం ఏమంటారు మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటకై పెంచిందుము నిర్దోష యొక్కని పట్టుకున్నటకు దాగిందుము ఈ యొక్క ఈ యొక్క జీవన విధానంలో ఈ యొక్క సంఘములో ఏమంటున్నాను నిర్దోషువైన ప్రాణం అంటే మనదొక ప్రాణము ఇతరులది ప్రాణమే ప్రాణము తీయుటైకైనాను పొంచి ఉందము మరియు నిర్దోషు అయిన కానీ ఒకరిని పట్టుకోనకు నిర్దోషుని పట్టుకున్నటకు దాగి ఉందము పట్టుకున్నటకు దాగి ఉందము అతని పట్టుకోవటానికి చేయించుటకు ఆ చెడుతనంలో లాభదాయకరణకు పొందుటకు ఆ యొక్క నిర్దోషి అయిన వ్యక్తిని పట్టుకున్నటకు దాగి ఉందం అంటే ఇదే విధంగా వాళ్ళకు చాటు మాటున లభించేటువంటి ఏ ప్రతిఫలమైనా వారు అది తప్పుడు ప్రతిఫలంగా వారు భావించక పట్టుకున్నటకు దాగి ఉమా అని చెప్పేసి ఈ సాతాని యొక్క ప్రేరేపణలు ఆ తర్వాత ఆ యొక్క చెడుతనం బట్టి ఉద్దేశించి చెడుతనము మంచితనముగా మార్చుటకు ఒక సాయతానికే సాధనం అది కాబట్టి దేవుడు మనకు ఎమటే ఆ వాక్యోపదేశం ఏమంటారు ఒప్పకుము వారితో సహవాసం చేయకుము నువ్వు చేసిన ఏడల నీ జీవపు మాటలు కానీ నీ జీవన విధానము కానీ సాతాను చేతులు చేతిలో సాతాను చేతిలో బలైపోదువు నీకు జీవపు మార్గము మిగిలి ఉండదు దాని వలన నీ యొక్క తల్లిదండ్రులు కానీ నీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమాత్రము నీవే కాకుండా ఇతరులు కూడా చాలా అన్యాయపరంగా మోసపరంగా ఇతరులు కూడా ఇంకొక తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఇదే ఇదే పద్ధతికి దారి తీసి ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు కూడా ఇటువంటి అలవాట్లు నేర్చుకోవడం వల్ల క్షీణించిపోతుంటారు లాస్ట్ వచనం ఏమంటుంటే పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయము దేవుడు ఇదే సమాధానం చెప్తున్నాడు మనం ఏ విధంగా మృంగపడబోతున్నామో మనకే తెలియదు అది మనకు దేవుని ద్వారా వాక్యోపదేశం అయినను మనం ఆ యొక్క ఏ విధంగా మ్రింగపడుతున్నామో అలవా అంటే ప్రజెంట్ జరిగిపోయేటువంటి అలవాట్లే కానివ్వండి ఇతరులు మన మనకంటే ముత్తాతలు వెనకటి వాళ్ళు కూడా ఎన్నో రకరకాలుగా కూడా వాళ్ళు అనుభవించి దాటేసుకుంట వాక్యోపదేశం దేవుని తెలిసిన దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళు చాలా క్రమ ఉన్నారు అటువంటివి కూడా తప్పించి వాళ్ళు సాతాన్ ఎంత మన దేవుని వాక్యంతో వస్తుంటది అది కూడా అంత స్వీట్నెస్ గా దేవుడు చెప్పిన విధంగానే చెప్తూ పాతాలము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవంతోనే జీవం జీవంతోనే మృంగివేయను అంటే ఈ యొక్క మన యొక్క జీవన విధానమునే పాతను సమాధిలోనికి దిగువారు మృంగిబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము నాకు దేవుడు వాక్యము వాస్తవానికి అలా మొదట చదువుతున్నప్పుడు కానివ్వండి లాస్ట్ వచనం వరకు కానివ్వండి రెండు అర్థవంతంగా నాకు ఈ అనుకున్న సమయానికి దొరకటం అంటే ఇది నిజంగా చాలా ఒక అద్భుతం లాంటిది అనిపిస్తుంది ఒక మిరకిల్లాగా అనిపిస్తుంది నేను ఏదో సడన్ గా ఇన్వాల్వ్ అయ్యాను ఆ యొక్క యాప్ తోటి నేను కనెక్ట్ కాలేక చాలా ఎంతో కోల్పోయినా కూడా అనిపిస్తుంది అనిపిస్తుంది కాదు పోయిన కోల్పోయినాను కూడా ఏమంటుండ సమాధిలోకి దిగువారు మింగిబడినట్లు వారు పూర్ణ బలంతో నుండగా మనము వారిని మృంగివేయము రము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము నేను చదివినప్పటి నుంచి లాస్ట్ వారి కూడా దేవుడు చెప్పినటువంటి వాక్యము ఏ విధంగా ఉన్నది అంటే నీ తల్లిదండ్రులు చెప్పుకున్నటువంటి వాక్యము బోధను త్రోసివేయకము పడవేయకము చెప్పిన మార్గముని మేను ఆ తల్లిదండ్రులు కూడా మన ప్రభుత్వం చూస్తే ఇతబోధ చేసింది అలాంటప్పుడు మన ముందు కనపరిచినప్పుడు మన యొక్క దేవుని వాక్యములు ఈ విధంగా ఈ సమాజంలో ఈ సంఘంలో ఈ భూమి మీద ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలతోటి ఆనందంతో జీవించాలంటే ఒక దేవుని యొక్క వాక్యం మాత్రమే ఆధారం ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా దేవుని యొక్క వాక్యము మనకు ఏ విధంగా ఎక్కడా మనకు అర్థమవుతుందంటే ఆ యొక్క సమస్యలు మన ప్రాణం మీదకి వచ్చేంత వరకు కూడా దేవుని వాక్యము మనకు చెప్పినది మనం జాగ్రత్త అనేది అంతవరకు అర్థం కాదు మన యొక్క పోతున్న సమయం వచ్చేంత వరకు కూడా దేవుని వాక్యం అర్థం చేసుకోలేము అటువంటి పరిస్థితి వచ్చినప్పుడే దేవుని మనం గుర్తుకొస్తాము కొన్ని కొన్ని సమయంలో మనకు ఏదో లక్ లాంటిది లక్ అంటే దాన్ని ఏ విధంగా కూడా స్వీకరించొద్దు మన యొక్క సృష్టికర్త అయిన దేవుని తోటే పోల్చబడాలి ఆ లక్ అయినా కానీ అంటే అదృష్ట భావంగా ఇప్పుడు నేను నాకు లక్ లాంటిదే ఇది ఒక మొదటి వచనం నుంచి అంటే ఏడవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ప్రారంభం కానీ ముగింపు కానీ ఎంత అద్భుత ఎంత జీవన విధానాన్ని పాపల మాటలు వినకుండా తప్పకుండా తల్లిదండ్రులు చెప్పిన మాటను రోసు వేయకము అవిని కంఠమునకు హారములై ఉన్నవి అంటే ఆ కంఠము ఎంత ముఖ్యం అంటే మన శరీరంలో మన బాడీలో కనులు చేయబట్టే మన ముఖానికి కానీ మన దేహానికి కానీ చాలా చక్కని ఆనందం ఉంటుంది ఒక కనుచూపులే ఒక కనుచూపులతోటే నేత్రనం కానీ మనకున్నటువంటి మంచి మనసు కానీ ఆ కంఠమునకు హారములు ఎంత చక్కటి ఆలోచన చక్కని మనసు చక్కని ఆనందము తన కనుల్లో మాత్రమే తెలిసిపోతుంది ఆ కంఠములకు హారములు ఆ యొక్క అంతటి ఉదయమునకు తల్లిదండ్రులు కంఠములు హారములై ఉన్నారు అంటే ఎంత చక్కగా దేవుడు వాక్యముతోటి బోధించు బోధించచ్చు మన యొక్క జీవన విధానంతో దేవుని వాక్యము మన జీవన విధానంతో మనము నడుచుకోవాలి జీవన విధానం పోల్చుకోవాలి అప్పుడే మన యొక్క జీవన మార్గము ప్రపంచంలో ప్రతి ఒక్కరి ముందట గౌరవప్రదంగా కంటకి హారాతిహారములుగా హారములుగా జీవం గల దేవుడు మనకు సెలవిస్తున్నది చదవడినటువంటి వాక్యము మరి ఏకీభీవించినటువంటి ఏకీభీవించినటువంటి సంఘ ప్రిజలకు ఈ యొక్క వాక్యమును ఉపదేశించి దేవుని వాక్యమును అనుసరించుటకును తోడ్పడతారని మరి ఇతరులకు కూడా తోడ్పడించి వారిని కూడా రక్షణ మార్గంలోకి చెడు మార్గంలోకి నడవకుండా వారికి కూడాను చెక్తపరచవచ్చునని దేవుడు సెలవు ఇచ్చు ఈ యొక్క వాక్యం నాకు అందించినటువంటి ప్రక్రియలకు దైవాధీనములతో ఈ యొక్క వాక్యం ముగించు హలో స్తోత్రం పరిశుద్ధురమే మన రాజానికి వందనాం ఏసు కృష్ణ రాజా నీకు వందనాలు తండ్రి ఏసుకృష్ణ రాజానికి స్థూరం దేవ దినమంత్రంగా కాచి కాపాడి సజీవ నిలబడిన దేవా నీకు వందనాలు చేస్తున్న దేవాక్యంధరం మీరు మాత్రం మాట్లాడిన దేవా నీకు పొందనా ఏసుకృష్ణ రాజానికి స్తూరం దేవా దేవ మరి ప్రతి ఒక్క దేవా మరి దేవానికి స్తూరం దేవా మరి నీకు వందనాలు కాము మిస్టర్ ముట్టె తాకండి దేవా ఆ కుటుం అప్పుడని ముట్టండి తాగండి స్వస్థత విడుదల దయచేసి దేవానికి స్తోత్రం చెల్లిస్తే దేవా ఆ యొక్క మీరు రక్షించుకోండి దేవా ముఖ్యంగా దేవానికి బంధనాలు తండ్రి రెండు సిస్టర్ మన జరిగి ఆ సిస్టర్ కన్నా ముట్టి తాకి స్వస్థత విడుదల దయచండి అకుటు కుటుంబాన్ని సేవల సేవలో బలంగా వాడుకోండి వాళ్ళ కూడా మంచి ఆరోగ్యం దయచండి కృపలో దేవా దేవానికి స్తోధరం దేవా రవి చెల్ల దేవానికి స్తోధరం దేవా ఇష్టజానికి స్తోధరం దేవా అప్పుడు ముట్టండి తాకండి దేవా కుటుంబానికి సమస్యల నుంచి బుడదలా దించండి బందెకట్ల నుంచి బుడదలా దండి దేవా కుటుంబాల్లో మీరు రక్షించుకోండి దేవా ఏసునాలో మీరు రక్షించుకోండి దేవాన్ని కృపలో భద్రపరచుకోండి దేవ ఏశ్వజానికి దేవ ఏసు కృష్ణజానికి వందనాదర్ ముట్టండి రామచంద్ర బ్రదర్ కూడా ముట్టండి తాగండి స్వస్థల దయచండి దేవ ఏశ్వజాన్ని కృపలో భద్రపరచుకోండి దేవ ఏశ్వజాన్నికి స్తో మా కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవాన్ని ఎక్కిస్తూద్రం దేవ ఏసు కృష్ణజానికి వందనాంతండి మరి దేవాన్ని ఎక్కిస్తూద్రం దేవ ప్రతి అంశానికి విజయాన్ని మీరు దయించండి దేవానికి స్తోధరం దేవా ఈ రోజు మళ్ళీ ఇంకో బ్రదర్ని కూడా ముట్టి తాకి స్వస్థత దయచేసి ఆ బడ్డని కూడా మీరు రక్షించుకోండి దేవా ప్రతి పాపాలు మీరు క్షమించండి ఏ స్రజానికి స్తోధరం దేవా ఏ సుప్రీ సజానికి బంధన ముఖ్యంగా దేవా మరి కే బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరతల్ని మహిమలో తీర్చి ఆ యొక్క కుటుంబాలలో మీరు రక్షించుకోండి ప్రతి ఒక్క అంశానికి విజయాన్ని మీరు దయచేసి దివము ప్రాధాన్య చేర్చుకొని దేవాని నామానికి మహిమ కలగాల దేవస్తు మహిమ చెల్లిస్తూ ఏసు క్రిస్తునామలు నాం తండ్రి ఆమెన్వాదారా మన ప్రభు అయిన ఏసు క్రిస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలు ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి బంధువులకి అలాగే మనం ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సదాకాలము మన విమోచన దినం వరకు తోడ ఉండే నడిపించిన కనుక ఆమె ప్రైజ్ల సిస్టర్ అందరికి